స్వామి వివేకానంద స్పష్టంగా చెప్పాడు ఒక విగ్రహం పెట్టి మీరు ఆరాధన చేయటం అన్నది వెరీ ప్రిలిమినరీ ఎందుకంటే అక్కడ ఫోకస్ దేని మీద ఉంటుంది కామరూపాల మీద ఉంటుంది దట్ ఈజ్ వెరీ ప్రిలిమినరీ దాన్ని ప్రతీకోపాసన అంటారు అయితే ఉపాసనా ప్రకరణలో నేను తత్వ సమన్వయాత సూత్రం దగ్గర ఇవన్నీ చెప్పాను ప్రతీకోపాసన కంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఉపాసన సంపద ఉపాసన సగుణతత్వాన్ని ప్రాణతత్వాన్ని ఆకాశాన్ని నామరూపంలోకి అతీతమైన ధ్యానాన్ని చేయటం అది నెక్స్ట్ స్టెప్ మంత ఓ నమ శివాయ చేశారనుకోండి ఆ శబ్దం మీద ఆ శబ్దంలో ఉండే అర్థం మీద మీరు భావన చేస్తే సకల మంగళస్వరూపుడు సర్వజాతకుడైన ఈశ్వరుని కొరకు నమస్కారం దాంట్లో నామరూపాలు లేవు సగుణం అది నెక్స్ట్ స్టేజ్ ఆ తర్వాత ఓంకారం ఉంటుంది ఓంకారం అల్టిమేట్ ఓంకారాల్లో నామరూపాలే ఉన్నాయి ఈవెన్ సగుణం కూడా డిజాల్వ్ అయిపోయి సైలెన్స్లో వెళ్ళిపోతారు ఓంకారంలో దట్ ఈస్ ది ప్రోగ్రెస్ అలా ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి కూర్చోకూడదు నామరూపాల దగ్గర స్టక్ అయిపోకూడదు ఇట్ ఇస్ వెరీ ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ వర్షిప్ నామరూపాలు నామరూపాలని మనకు అందించారు రాముడు ఓ నామరూపాన్ని ఇచ్చి దీన్ని ఆరాధించుకున్నారు ఎందుకని నామరూపాలను అధిగమించడానికి ఒక ఆలంబనంగా నామరూపాలనిచ్చారు ఈ నామరూపాలు పట్టుకో మిగతా నామరూపాలు వదిలేసేయి ఓకే మిగతా నామరూపాలను విడిచిపెట్టించారు ఈ నామరూపాలను పట్టుకున్నాడు వీడు ఇప్పుడు దీన్ని కూడా విధులుపెట్టి అనామం అరూపం ఆ తత్వంలోకి వెళ్ళు అని అందుకోసం పడవ ఇచ్చారు నదిని దాటానికి వీడు నదిని దాటేసి ఆ పడవని ఎత్తిమే పెట్టుకుని ప్రయాణం చేస్తానంటే అది పడవ మొయ్యకూడదల్లని పడవని మొయలేరు మీరు ఆ పడవని అక్కడ వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి కాదు ఇంత దాకా మనం మోసుకొచ్చింది దీన్ని విదిలేస్తే బాగుండదేమో అని ఆ నలుగురు నలుగురు దాటారు ఈ నలుగురు ఆ పడవని రివర్స్ చేసిన ఎత్తున పెట్టుకుని హోమ్ హోమ్ అంటూ వెళ్తుంటే దాన్ని తెలివితేటలు అనుకోవడం దాన్ని లీవిటిదే నీ మూవ్ అవ్వ ఉపాయం అంటే అలాగే ఉంటుంది ఏది స్వీకరిస్తామో విడిచిపెట్టేస్తాం ఉపేయప్రతిపత్ ఉపాయా అవ్యవస్థిత అని ఒక నియమం ఉపాయము అది సత్యమేమీ కాదు ఉపేయమే సత్యం తీరా ఉపేయాన్ని చేరుకున్న తర్వాత ఈ ఉపాయాన్ని వెనక్కలు వదిలిపెట్టేస్తాను నాన్న అభిధీయతే బ్రహ్మ రూప్యతే వానకేన చిత్ప్రకారేణ మీరు ఒక రూపం బ్రహ్మకి ఏదైనా రూపం మీరు ఇవ్వగలరా రూపము అంటే షేప్ అవి ఫిజికల్ షేప్ ఓకే పర పరమాత్మకు ఒక ఫిజికల్ షేప్ ఇద్దాము నో రెండు దని ఫిజికల్ షేప్ వద్దు మెంటల్ ఫామ్ ఇద్దాము మెంటల్ ఫామ్స్ అంటే ఎలా ఉంటాయో తెలిసిన పరమాత్మ వరములనిచ్చును అది ఇట్స్ మెంటల్ షేప్ మెంటల్ ఫామ్ వరదుడు వరదుడు మాట ఎందుకు వచ్చింది నా హృదయంలో కానములు ఉన్నాయి కాబట్టి వచ్చింది కామనలతో కూడిన మనస్సు నుంచి వచ్చినటువంటి ఒక మెంటల్ ఫామ్ గుడ్ యు కీప్ ఇట్ బట్ ఏ స్టేజ్ కమ్స్ నీ కామనలన్నీ డ్రాప్ అయిపోతే వరదుడు కూడా డ్రాప్ అయిపోతాడు ఏమండే అభయ అభయదుడు అభయమునిచ్చువాడు నీ భయాలన్నీ డ్రాప్ అయిపోతే అది కూడా డ్రాప్ అయిపోతుంది ఆ భయస్వరూపం నువ్వే అయి ఉంటావు ఇప్పుడు కొన్ని దేవతలు వరద అభయముద్రలు ఉంటాయి అయితే ఇలాగో అలాగో వాటెవర్ వరద అభయాముద్రలు ఉంటాయి కానీ దక్షిణామూర్తి జ్ఞానముద్రే ఉంటుంది వరద ముద్ర దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది ఎందుకంటే వీడికి ఆత్మస్వరూపం తెలిస్తే సకల కామనలు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాయి ఇంక్లూడ్ అయిపోతాయి అభయముద్ర కూడా ఇంక్లూడ్ అయిపోతుంది ఎందుకంటే ఆత్మస్వరూపం తెలిస్తే అభయమేది కాబట్టి జ్ఞానముద్రలో వరదముద్ర అభయముద్ర ఇంక్లూడ్ అయిపోతాయి దా ఇంక్లూడెడ్ అయినట్టు జ్ఞానముద్ర లేకపోతే ఈ రెండు ముద్రలు కావాలి జ్ఞానముద్ర ఉంటే ఇంక ఈ రెండు ముద్రలు అక్కర్లా అది అది దాంట్లో ఉన్న రహస్యం కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించేపుడు ఊరికే ఇరవై ముద్రలు ముప్పై ముద్రలు అక్కర్లా ఆ వెరైటీ దాని మళ్ళీ అది మనస్సుకు విక్షేపమే రెండు ముద్రలు చాలు వరదముద్ర అభయముద్ర యు మూవ్ ఫార్వర్డ్ అండ్ గో టు జ్ఞానముద్ర దట్ ఈస్ ది స్కీమ్ కాబట్టి ఏ రకంగానైనా సరే పరబ్రహ్మయందు ఒకనొక విశేషాన్ని ఒక గుణాన్ని మీరు ఆపాదించటము సంభవము కాదు ఫిజికల్ ఫామ్ యూ కెనాట్ ఇంపోజ్ మెంటల్ ఫామ్ ఆల్సో యూ కెనాట్ ఇంపోజ్ దేర్ బ్రహ్మని అరూపకం అని మనం వర్ణించవచ్చును ఎతో వాచో నివర్త వాక్కు దాని ఎందు ప్రసరించదు వాక్కులు దేవుణ్ణి వర్ణిద్దాయి వర్ణిద్దామని ప్రయత్నించి దేవుని యొక్క మహిమని చేరుకుందామని ప్రయత్నించి వెనక్కి పడిపోయాయి వెనక్కి పడిపోయి మన శక్తి చాలటలేదు మనస్సు యొక్క ఊహాశక్తిని కూడా జోడించుకుంటే మనం రీచ్ కాగలుగుతాము అని మనస్సు యొక్క ఊహాశక్తిని జోడించాయి అప్రాప్య మనసా సహ అయినా కూడా ఏం లాభం లేకపోయినా వెనక్కి పడిపోయాయి అని శృతి ఒక కవితా ధోరణిలో వర్ణించింది అంటే దాని అభిప్రాయం ఏమిటంటే ఆత్మతత్వము పరమాత్మ అది పరబ్రహ్మ అది నామరూపములకు అతీతమైనది ఎందుకంటే వాక్ అంటే నామం మనస్సు అంటే రూపం అప్రాప్తి మనస్సా సహ నామరూపములు రెండింటికి కూడా అతీతమైనది ఈ సందర్భంలో నేను ఒక పొయ్యం చూశాను రామతీర్థ స్వామి రామతీర్థ రాసిన పొయ్యము అంటాను మీరు వినండి గో ఫార్వర్డ్ వితౌట్ ఎ పాత్ ఇప్పుడు ఓ విగ్రహం ఇచ్చి పూజ చేసుకుంటూ ఉండండి రోజూ అన్నారనుకోండి ఇట్స్ ఎ పాత్ దెర్ ఈజ్ ఎ మూమెంట్ అనే గివెన్ పాత్ మీరు ఆ పూజ చేసుకుంటూ ఉంటారు అదో పాత్లో వెళ్తారు కానీ ఇక్కడ పాత్ ఏమిస్తున్నారు మీకు అజమ నిద్రమ స్వప్నం అనామం అరూపకం అంటే దెర్ ఈజ్ నో పాత్ ఇప్పుడు శాంభవి ముద్రలో దెరి నో పాత్ యు ఆర్ లెఫ్ట్ విత్ యువర్ సెల్ఫ్ ఆ ఇన్నర్ అవేర్నెస్లో దేరో దేరో డిస్క్రిప్షన్స్ వర్ణన్లు ఏముండవు రూపం ఏమి ఉండదు నామం ఏమి నో పాత్ కాబట్టి నీవు యథార్థమైన సాధకుడు అయితే పాత్ లెస్ జర్నీ అండర్టేక్ చేయి అనధ్వగా అధ్వసు పారయిష్ణవ అనే విషయం తర్వాత ఫియరింగ్ నథింగ్ అంటే ఫియర్ ఉంటుంది ఏదో నామరూపాలు ఈ నామం చెప్పుకుంటే నీకు కోరికలు తీరుతాయంటే వాడికి అది బాగుంటుంది తప్ప ఎదినో పాత్ర అంటే వాడికి ఫియర్ నాకేమి ఉపయోగం ఏం ఉపయోగం ఉండదేమో అని ఫియర్ ఉంటుంది ఫియరింగ్ నథింగ్ కేరింగ్ ఫర్ నథింగ్ గో ఫార్వర్డ్ వాండర్ ఎలో ఆయన ఎలోన్ వాండర్ ఎలోన్ అంటాడు ఒంటరిగా సంచారం భయపడకు దానికి కేర్ చేయకు లైక్ ది రైనోసిరోస్ రైనోసిరోస్ అంటే ఖడ్గ అది ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది అలాగ లంబరింగ్ యానిమల్ అడవిలో తిరుగుతూ ఉంటుంది ఆ నీళ్లలోకి పోతుంది ఆ నీళ్లలో పీకల దాకా నీళ్ళలో ఆ ముప్పు పెట్టుకుని అలా ఉంటుంది అక్కడ అదొకటి ఉందని కూడా మీకు అనిపించదు ఆ రెండు ముక్కు కోడములు ఆ ముక్కులో కనపడుతూ ఉంటాయి గాలిపించుకుంటూ ఆ నీళ్ళలో ఉంటుంది అది కథలికి కూడా ఉండదు అలా ఉంటుంది ఒంటరిగా ఉంటుంది నీళ్ళలో దానికి వేడి తగ్గి వేడి తట్టుకోలేదే ఏమో మొత్తానికి బయటకు వచ్చేసి మళ్ళీ ఒంటరిగా పోతుంది బీ లైక్ దాట్ అని ఆయన ఆయన అబ్జర్వేషన్ ఈవెన్ యాజ్ ద లయన్ నాట్ ట్రెంబిలింగ్ ఎట్ నాయిసెస్ సింహం వెళ్తూ ఉంటే చప్పులు ఏవో వినపడితే భయపడుతుంది అది సింహం ఎలా నడుస్తుందండి అసలు డిస్ట్రాక్ట్ అవ్వదు అలా నడుస్తుంది ఈవెన్ యాజ్ ది విండ్ నాట్ కాన్ ఏ నెట్ నెట్ వేశారు అనుకోండి విండ్ వెళ్ళిపోతుంది వీ లైక్ దాట్ ఈవెన్ యాజ్ ది లోటస్ లీవ్ అన్స్టెయిన్డ్ వై ది వాటర్ డూ దాండర్ ఎలో లైక్ ద రైనోసి అది అది పోయం స్వామి రామతీర్థ రామతీర్థ లైగం అంటుంది ఎనివే కాబట్టి ఆ మార్గం అటువంటి మార్గం అది జ్ఞానమార్గం మార్గం కాని మార్గం కంచ సకృత్ విభాతం సదైవ విభాతం సకృత్ అంటే సదైవ అని అర్థం ఒకేసారి ప్రకాశిస్తుందంటే ఎల్ల వేళ ప్రకాశిస్తూనే ఉంటుంది సదాభారూపం ఎప్పుడు ప్రకాశస్వరూపమే ఎప్పుడు ఎరుకయ్యే స్వరూపమే అంటే ఇది తెలియడం ఇది తెలియకూడదు ఇంకా అదేం లేదు ఎప్పుడు ఎరుక సర్వజ్ఞం అనే మాట నేను చెప్పలేదు ఇప్పుడు వస్తుంది భాష్యకాలను చెప్పేస్తారు అగ్రహణ అన్యథాగ్రహణావిర్భావతి రూభావర్జితత్వాత్ ఇప్పుడు ఒక నామరూపాలు ఉన్నాయనుకోండి ఒక రూపం ఉందనుకోండి రజ్జు రూపాన్ని సర్పరూపం అని భ్రమపడే అవకాశం ఉండదు శుద్ధమైన ఆత్మచైతన్యాన్ని ఆ ఇన్నర్ సైలెన్స్ని అది ఇది అది అని భ్రమపడే అవకాశమే ఉండదు ఎవడైనా భ్రమపడ్డాడంటే వాడికి తెలియదు అర్థం కాబట్టి ఆ ఇన్నర్ సైలెన్స్ అది ఇన్నర్ అవేర్నెస్ జ్ఞానాలోకం సమంతత దాని విషయంలో అగ్రహణము తెలియకపోవడము అనే ప్రసక్తి లేదు ఎందుకంటే అదే తెలివి ఉన్నది అన్యథాగ్రహణము అది ఇది కాదు మరొకటి భ్రమపడే అవకాశం లేదు ఎందుకంటే అది నామరూపములు లేనే లేవు దాని తర్వాత సూర్యుడు ఉపయోగించడం అస్తమించడం అనేవి ఉంటాయి అలాంటివి మనకు అనిపిస్తాయి కానీ వాస్తవంగా సూర్యుడు లేవమి అదేవిధంగా నిద్ర లేచినప్పుడు ఉదయించినట్టు పడుకుంటే తిరోహితమైనట్టు భ్రమ అది వాస్తవం కాదు దానికి ఆవిర్భావ తిరోభావములు నిద్రపోయినప్పుడు ఏమనిపిస్తుందంటే మనకి ఏమీ లేదని అనిపిస్తుంది ఏమీ లేదంటే అది సాపేక్ష ఏవేవైతే జాగ్రత్తలో మీద అనుభవానికి వచ్చాయో అవి అర్థం ఎప్పుడూ కూడా దేర్ ఈజ్ నథింగ్ ఇన్ స్లీ అంటాడు దేర్ ఇస్ నథింగ్ ఇన్ స్లీప్ అంటాడు కొంతమంది ఈ కెసీనోకి వెళ్ళి ఆ కెసీనోలో జోదం ఆడుతూ ఉంటారు ఆ స్లాట్ మెషిన్స్ అవి ఉంటాయి వీడితో జోదం ఆడడానికి టైం ఎవడికి ఒక మెషిన్ పానేస్తారు వీడి మొహాన్ని ఆ మెషిన్ ముందు కుర్చీ వేస్తారు ఆ కుర్చీలో కూర్చోవడం ఆ మెషీన్కి స్లాట్ ఉంటుంది ఆ స్లాట్లో రూపాయి వేయడం వేసి ఏదో చూస్ చేయడం ఒక స్విచ్ ఉంది అక్కడేవో ఆప్షన్స్ ఉంటాయి రూపాయి వేసి ఆప్షన్ వచ్చిందరో ఇలా అన్నా అది నొక్కితే అదేమో రెస్పాన్స్ ఇస్తుంది ఓడిపోయినట్టు నెగ్గినట్టు రెస్పాన్స్ ఇస్తుంది ఓడిపోయాడు అనుకోండి ఆ రూపాయి దాని గర్భంలో గెలుపుతుంది నెగ్గాడు అనుకోండి ఆ నెగ్గడంలో మళ్ళీ వెరైటీలు ఉంటాయి ఒకప్పుడు మూడు రూపాయలు బయటకు వస్తాయి రూపాయలు బయటకు అవి డగడగడగా కింద పడతాయి వీడితోటి కూర్చుని ఆడే నీకు టైం ఎక్కడ ఎవడో ఉండడు అక్కడ ఇది ఆట కాబట్టి పది రూపాయలు నెగ్గాయడం అనుకోండి డగల్ డగల్గా పది కింద పడతాయి ఆ పత్తి తీసుకుని మళ్ళీ తన ఓ చిన్న బుట్టలో ఉంటుంది బుట్టలో వేసుకో మళ్ళీ ఇంకో రూపాయి దాంట్లో వేయడం స్విచ్ ఇది వీడిపోయి చివరికి బుట్ట ఖాళీగా అయితే మళ్ళీ క్రెడిట్ కార్డు పెడితే మళ్ళీ బుట్టలో మళ్ళీ డబ్బులు అక్కడే క్రెడిట్ కార్డు హోల్ కూడా ఉంటుంది ఎక్కడికి వెళ్ళక్కర్లా వీడు వీడికి నిద్ర వచ్చింది ఓ రూమ్ అక్కడే ఇస్తారు చాలా చవక బేరం రూములు ఇప్పిస్తారు బాగానే కన్వీనియంట్గానే ఉంటాయి ఆ రూమ్లో వెళ్ళి పడుకున్నాడు మళ్ళీ మొన్నడు పొద్దున్నే లేచి టిఫిన్ ఏదో మింగేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు వీడు నిద్రలో ఏమీ లేదు అన్నాడు దాని అర్థం ఏమిటి ఈ ఆట లేదు అంతే అంతేగాని ఈ డజన్ మీన్ ఎనీథింగ్ అదర్ దాన్ డాట్ నిద్రలో ఈ ఆట లేదు అని వాడి జగత్ అది అది లేదు అని కాబట్టి ఏమీ లేదు అన్నది సాపేక్షం ఆ ఏమీ లేదును అనే స్థితిని ప్రకాశింపజేసే ఆత్మ ఉంటుంది అది ఉండబట్టే ఏమీ లేదు అని వీడు అనగలిగాడు అది లేకపోతే ఎలా ఏమీ లేదు అని కనుక ఆత్మస్వరూపానికి ఆవిర్భావతిరోభావములు లేవు कनक अभी सकल विभागें सर्वदा प्रकाशिस्तने इंका विविस्ट ग्रहण ग्रहण रात्रियहनी तमश्च अविद्यालक्षण सदा अप्रभात इपड़ ग्रहणमु पगल అగ్రహణము అంటే రాత్రి గ్రహణము అంటే తెలుస్తూ ఉంటాయి అన్నీ అది పొగలు అన్నీ తెలుస్తూ ఉంటాయి అగ్రహణం అంటే ఏమీ తెలియదు అది రాత్రి ఈ రాత్రింబగళ్ళు ఎప్పుడు ఈ రాత్రింబగళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి సదా అప్రభాతత్వే కారణం సర్వదా ప్రకాశిస్తోంది అనే పరిస్థితి లేకుండా చేస్తాయి ఇప్పుడు భూగోళము సర్వదా ప్రకాశిస్తోంది అని మీరు అనగలరా అనలేరు ఎందుకని రాత్రి అహని గ్రహణాగ్రహణే క్రమాన్ని మార్చి అన్వయించుకోవాలి ఉన్నాయి కాబట్టి భూగోళము ఎప్పుడూ ప్రకాశిస్తుంది మీరు అనలేరు అలాగే మనస్సుని రాత్రింబగళ్ళు ఉన్నాయి మనస్సుకి గ్రహ రాత్రి మనస్సుకి రాత్రింబగళ్ళు అంటే అర్థం ఏంటి గ్రహణ అగ్రహణములు ఉన్నాయి మనస్సు తెలుసుకుంటోంది తెలుసు తెలుసుకుంటుంది అంటే జాగ్రత్త తెలుసుకోవటం లేదు అగ్రహణము అంటే నిద్ర సో ఇవన్నీ మనస్సుకున్నాయి కా తర్వాత తమహ అంటే చీకటి చీకటి రాత్రికి పవలకి తేడా ఏమిటి చీకటి మనస్సు దగ్గరికి రండి గ్రహణానికి అగ్రహణానికి తేడా ఏమిటి తమో గుణం అది అదే అవిద్యారూపంగా ఉంటుంది తమశ్చ అవిద్యాలక్షణం ఇగో ఇవేమీ కూడా ఆత్మస్వరూపంలో లేవు ఇవి ఉన్నట్లయితే అది ఒకప్పుడు ప్రకాశిస్తోంది ఇంకొప్పుడు ప్రకాశించటం లేదు అనే పరిస్థితి ఉంటుంది సర్వదా ప్రకాశిస్తోంది అని చెప్పడానికి మీరుండదు కాబట్టి సర్వదా ప్రకాశించకపోవడానికి ఇవి కారణము ఆ కారణములు ఏవి కూడా తదభావా తదభావాత్ నిత్య చైతన్య భా సకృద్విభాతమితి అవేమీ లేవు అంటే సర్వదా ప్రకాశించడము అనే లక్షణానికి ఆటంకం చేసేటువంటి రాత్రింబగళ్ళు గ్రహణాగ్రహణములు తమోగుణము అజ్ఞానము చీకటి ఇవేమీ లేవు దీంట్లో మీరు రాత్రింబగళ్ళు చీకటి సూర్యుడికి అన్వయించుకోవాలి గ్రహణాగ్రహణములు తమో గుణము మనస్సుకి అన్వయించుకోవాలి ఆత్మస్వరూపంలో ఇవి ఏం లేవు మనసుకున్నాయి ఆత్మస్వరూపంలో ఇవి ఏం లేవు కాబట్టి ఆత్మ సూర్యుడు వలె సర్వదా ప్రకాశిస్తూనే ఉంటుంది ఇవేం లేవు కనుక నిత్య చైతన్య భారూపత్వాచ ఆత్మ అంటే ఎరుక చైతన్యము ఎటువంటి చైతన్యము నిత్య చైతన్యం అంటే కాలమునకు అతీతమైన చైతన్యం నిన్న ఇవాళ రేపు అనే కాల దృష్టికి అతీతమైన చైతన్యం తర్వాత భారూపము ప్రకాశస్వరూపము అది ప్రకాశస్వరూపము భారూపం ఏమండే కాబట్టి ఈ లక్షణాలు ఉండడం చేత అంటే పాజిటివ్గా చెప్పాలంటే నిత్య చైతన్య భారూపమైనందువల్ల నెగిటివ్గా చెప్పాలంటే తదభావాత్ అంటే వచ్చిపోయే ప్రకాశము ఆ హేతువులు ఏవైతే ఉన్నాయో అవేమీ లేకపోవటం వలన ఇప్పుడు మనం పరమాత్మను గురించి ఏమని చెప్పచ్చు యుక్తం సకృద్విభాతమితి పరమాత్మ సకృద్విభాతం ఒకేసారి ప్రకాశిస్తోంది అని చెప్పడం చాలా యుక్తియుక్తంగా ఉన్నది అతఏవ సర్వంచవరూపంచేతి సర్వజ్ఞం ఇప్పుడు సర్వజ్ఞం ఉపపద సమాసం చేస్తా కుంభం కరోతీతి కుంభకారహ అన్నట్టుగా సర్వం జానాతీతి సర్వజ్ఞ సర్వమును తెలుసుకునివాడు అని అది ఉపపద సమాసము అది ఎలాగూ అని శంకరులు శంకరుల యొక్క జీనియస్ ఇక్కడ బయటపడుతుంది ఎందుకంటే వేదంలో సర్వజ్ఞానం వస్తుంది దానికి ఈయన చెప్పిన వివరణ చాలా అద్భుతంగా కర్మధారణ చేశారు క సర్వశ్చ అసౌజ్ఞ ఈయన సర్వము ఈ ఆత్మ సర్వము ఈ ఆత్మ తెలివి సర్వము తెలివి ఆత్మ చైతన్యము అది సర్వజ్ఞము అంటే సర్వము అదే తెలివి కూడా అదే సర్వము అంటే ఏమిటండి జ్ఞాత జ్ఞేయము అంతే కదా సర్వము ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ చూస్తున్నాను ఇప్పుడు ఎన్నున్నాయి చూసే తెలుసుకునే నేను తెలియబడేది ఏదైతే అది తెలియబడేది ఘటం అనండి తెలియబడేది జగత్ అనండి మీరు ఏ పేరు పెట్టినా అంతే కదా ఇప్పుడు సినిమా చూస్తున్నారు మీరు సినిమా చూస్తుంటే చూసే మీరు ఉన్నారు చూడబడే సినిమా ఉంది సినిమా అంటే అదే ఉంటాయి కదా అది దృశ్యము వీడు ద్రష్ట ఎన్ని ఉన్నాయి ఇప్పుడు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయంటే సర్వమే సర్వం అంటే ఆ సర్వం ఎన్ని రెండే మూడోది ఏమన్నా ఉందా కాబట్టి సర్వము అంటే ఆ రెండు ఓకే కాబట్టి ఇప్పుడు సర్వము అంటే జ్ఞాత జ్ఞేయము జ్ఞాతంటే ఎవరండి ఆ ఎరుక ఒక ఒక పరిచ్ఛేదంలో జ్ఞాత అంతే కదా ఇప్పుడు రాముడు రావణుడు యుద్ధం చేస్తున్నాడు ఆ బొమ్మ ఆ గోల్డ్ ప్లేట్ మీద వేసి పెట్టారు దేవాలయంలో గోల్డ్ ప్లేట్ మీద బొమ్మలు వేస్తారు కదా ఆ కాపడం చేసి పెట్టారు ఇది రాముడు ఇది రావణుడు ఇప్పుడు అక్కడ రాముడు అంటే ఏమిటండి రామావచ్చిన బంగారము అది ఆ పదం సరిపడిందా రావణుడు అంటే ఏమిటి రామావచ్చిన్న బంగారము సర్వము బంగారమే అంటే అర్థం ఏంటి రాముడు రావణుడు ఇద్దరూ కూడా అక్కడ సర్వం అంటే అరుండే కదా ఇంకేం లేవు కదా సర్వము బంగారమే కాబట్టి అక్కడ రాముడు కొడుతున్నాడు రావణుడు కొట్టబడ్డాడు రాముడు హీరో రావణుడు విలన్ సర్వం ఇప్పుడు నేను తెలుసుకునే జ్ఞాతను జగత్తు తెలియబడేది ఇప్పుడు జ్ఞాతంటేమిటి ఎరుక చైతన్యం కానీ ఆ చైతన్యము ఒక విశిష్ట వ్యక్తి రూపంగా పరిచ్ఛిన్నమైన నిజంగా పరిచ్ఛిన్నం కాలా పరిచ్ఛన్నమైనట్టు అనిపించడమే జ్ఞేయము అంటే ఏమిటి ఘటము అంటే ఘటజ్ఞానమే అంటే అర్థం ఆ ఎరుక జ్ఞేయ రూపంగా పరిచ్ఛిన్నమైన కాబట్టి ఇప్పుడు జ్ఞాత అంటే అర్థం ఏమిటి జ్ఞాతృత్వావచ్ఛిన్న చైతన్యము జ్ఞేయము అంటే అర్థం జ్ఞేయత్వావచ్ఛిన్న చైతన్యము ఇప్పుడు జ్ఞాత జ్ఞేయము సర్వము చైతన్యమే అయింది సర్వజ్ఞ సర్వశ్చ అసౌజ్ఞ సర్వజ్ఞ కాబట్టి తెలుసుకునే ఇప్పుడు మీరు సినిమా చూశారు చూసినవాడు ఎరుక కంటే భిన్నంగా ఉన్నాడా ఎరుకలో అంతర్గతమై ఉన్నాడా అంతర్గతమై ఉన్నాడు చూడబడిన సినిమా ఎరుకలో ఉందా ఎరుక భిన్నంగా ఉందా ఎరుకలో అంతర్గతమైంది ఇప్పుడు సర్వము ఎరుకయే అయిందిగా కాబట్టి ఎరుక ఏమిటి అది సర్వము అది ఏరుక సర్వజ్ఞేతనే నాకు తెలియలేదు అని మీరంటే మీరు మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది నేను అజ్ఞానిని అనాలి మనస్సు అజ్ఞానం కదా బుద్ధి మనస్సు కలిపి బుద్ధి ఇప్పుడు మ్యాథమెటిక్స్ తెలిసేయండి ఎవరికి తెలిసాయి బుద్ధికి తెలిసాయి మ్యాథమెటిక్స్ తెలియకముందు మీరున్నారా మ్యాథమెటిక్స్ తెలిసిన తర్వాత ఉన్నారా నేను మ్యాథమెటిక్స్ మర్చిపోయిన తర్వాత కూడా నేను ఉందా కాబట్టి ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ దేనికి వచ్చి బుద్ధికి తగులుకున్నాయి బుద్ధి నుంచి అవతలిపోయేది కాబట్టి నేను తెలియని వాడను అని మీరంటే మీరు బుద్ధితో తాదాత్మ్యాన్ని చెంది అంటున్నారు ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు నేను నా స్వరూపము ఎరుక ఈ ఎరుకనై ఉన్నప్పుడు నేను తెలిసిన వాడను తెలియని వాడను అనే విభాగము రెండు ఉండవు నాయకు తెలిసిన వాడను అంటే విదితము అది ఎరుకయ్యే విదితము తెలియని వాడను అంటే అవిదితము అంటే అది కూడా ఎరుకయ్యే అవిదితం కాబట్టి విదిత అవిదితములు రెండూ ఎరుకయ్యే ప్రకాశిస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను వేటిని ప్రకాశింపజేస్తున్నాను విదితమును ప్రకాశింపజేస్తున్నాను అవిదితమును ప్రకాశింపజేస్తున్నాను అంటే ఇప్పుడు నా స్వరూపము అజ్ఞానమా లేకపోతే ఎదుకయా ఎదుక ఇప్పుడు దీంట్లో రహస్యం ఏమిటంటే నేను అజ్ఞానిని అంటే వాడు అజ్ఞానే నా ఎందు అజ్ఞానము గలదు అని నాకు తెలిసింది అంటే వాడు అజ్ఞాని అయ్యాడు వాడు అజ్ఞానం కాదు విజ్ఞానైపోయాడు ఆయన అజ్ఞానం గలదేం తెలిసిందనుకుంటే వాడు జ్ఞానైపోయాడు ఇంకా వాడు ఆ జ్ఞానాన్ని నివారించడం అనే ఒక పని ఉంటుంది అంతే వీళ్ళంత ఇంట్లో మురికి ఉంది అని తెలిసింది ఒక ఎక్స్ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం ఆ మురికి అంతా కూడా తులిచేసి ఓ బుట్టలో వేసి బయట పారేయడానికి కొంచెం టైం పడుతుంది బట్ మురికుందని తెలియాలి కదా వాడికి అసలు మురికి వాడే వాడే మురిగ్గా వాడికి ఇంట్లో మురికుందని తెలుస్తుందా తెలీదు వాడు వెళ్ళా మురికిలో పడుతుంటాడు కాబట్టి అజ్ఞాని వేరు ఇప్పుడు వేదాంత క్లాస్కి ఎవడొస్తాడు అజ్ఞాని వస్తాడా అజ్ఞానము ఉన్నదని తెలుసున్నవాడు వస్తాడా అజ్ఞానం ఉన్నదని తెలుసున్నవాడు వస్తాడు అజ్ఞానం రాడు అజ్ఞానం దేవాలయానికి పోతాడు లేకపోతే మహిమలు ఉన్న చోటుకి పోతాడు బాబా దగ్గరికి పోతాడు ఏదో బాబా దగ్గరికి వెతుక్కుని పోతాడు అక్కడ ఆ బాబా మహిమలు చూపిస్తున్నారట నీళ్లు పోసి హోమం చేస్తున్నారట అంటే అక్కడ వెళ్ళిపోతాడు రైవెక్కి ఎందుకంటే తను అజ్ఞానుడని వాడికి తెలియదు అజ్ఞానం అయ్యి ఉండే అజ్ఞానుడని తెలియదు వేదాంత క్లాస్కి వచ్చిన వాళ్ళ గొప్ప ఏమిటంటే వాళ్ళు అజ్ఞానం అయ్యి ఉండే తెలుసుకున్న వాళ్ళు వస్తారు వేదాంత అది దాని విశేషం ఇంచేతనే ఇంకా అజ్ఞానము నివారణ అవటానికి ఇట్స్ ఓన్లీ ఆఫ్ వర్కింగ్ అవుట్ సర్టన్ డీటెయిల్స్ మీరు ఆ డీటెయిల్స్ అవకాశంగా వర్కౌట్ చేసుకోవచ్చు వెంటనే వర్కౌట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే ఎలా వర్కౌట్ చేసుకోవచ్చు కాబట్టి సర్వజ్ఞం ఆత్మ సర్వజ్ఞము సర్వము తెలుసుకున్నాం మనం ఏమనుకుంటామంటే మనకు వచ్చిన సమస్య ఏమిటంటే మన పరిభాషలు అన్నీ తప్పు మనకి సర్వము అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం రెండు వందల కదా మనకి తెలియదు కదా అంట అది కాదు సర్వం అంటే సినిమా చూస్తున్నారు సినిమాలో రెండు సబ్జెక్టులు ఉన్నాయా ఒక సినిమా దృశ్య ప్రపంచం ఉందా అది మీరు చూస్తూనే ఉన్నారు అంతే మీకు తెలుస్తూనే ఉంది అది దాంట్లోనే ఉంటాయి సబ్జెక్ట్స్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ కాబట్టి అలాగే సర్వము అంటే ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఈ జగత్తు అలాస్కా ఆస్ట్రేలియా ఇది సర్వము నాకు తెలియదు అది కాదు సర్వము నీవు నివసించే జగత్తులో ఉండే సర్వము నీకు తెలుస్తోందా తెలియట్లేదా కాదండి కొన్ని తెలియనివి ఉన్నాయి తెలియనివనే సంగతి తెలుస్తోంది కదా తెలియబట్టే తెలియనివే అని కేటగిరీలో వేశాడు కేటగిరీ పెట్టుకున్నాడు తెలియనివి అని ఒక కేటగిరీ పెట్టుకున్నాడు పెట్టుకుని తెలుసున్న వాటిల్లో కొన్నింటిని దాంట్లో వేసాడు అంతే కదా తెలియకుండానే వేసేస్తడా తెలియకుండా ఇప్పుడు మీ ఇంట్లో కార్డు పెట్టుకున్నారనుకోండి దాన్ని వాడు స్లాట్లో వేడు కదా వాడి దగ్గరికి వెళితే వాడు స్లాట్లో వేస్తాడు అలాగే ఎరుకలో ప్రకాశిస్తే దాన్ని తెలిసింది అని ఒక స్లాట్ తెలియలేదు అని ఇంకొక స్లాట్ ఆ రెండు స్లాడ్స్లో అంటే విదితమో అవిదితమో రెండు కూడా ఎరుకలో ప్రకాశించాయి కాబట్టి ఎరుక సర్వజ్ఞము మీరు సర్వజ్ఞలు ఎందుకంటే ఇది ఒక పెద్ద పురోపక్షం జీవుడికి ఈశ్వరుడికి భేదమేమి జీవుడికి సర్వము తెలియదు ఈశ్వరుడికి సర్వము తెలియము అది భేదము అంటే వీడి దృష్టిలో సర్వం మొత్తం జగత్ మొత్తం జగత్ మిథ్య ఇప్పుడు చెప్పండి ఇప్పుడు భేదం ఏమైనా ఉందా ఏం లేదు భేదం సర్వం జగత్తు సత్యమైతే ఈశ్వరుడు సర్వజ్ఞుడు వీడు అల్పజ్ఞుడు సర్వం మిథ్య ఇప్పుడు వీడు అల్పజ్ఞుడు ఆయన సర్వజ్ఞుడు భేదం ఉంటుందా ఉండదు ఇప్పుడు నేను కళ చూశా ఆ కళ మీరు చూడలేదు ఆ కళలో విషయాలన్నీ నాకు తెలుసు మీకు తెలియవు కాబట్టి నేను మీకంటే ఎక్కువ జ్ఞానము గలవాడను అని చెప్పచ్చా అది ేహ బ్రహ్మణి ఏం విధే ఉపచరణం ఉపచారర్తవ్య ఇటువంటి బ్రహ్మస్వరూపుడు ఎందు ఇటువంటి పరబ్రహ్మయందు కర్తవ్యమే ఉంటుంది అంటే జ్ఞాని పరబ్రహ్మస్వరూపుడే ఉంటాడు ఆయనకి కర్తవ్యమే ఉంటుంది ఉపచారము అంటే ఆయన చేయాల్సినవి ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఈ పూజలు చేయాలి ఆ వ్రతాలు చేయాలి లేకపోతే ఈ కర్తవ్యాలు చేయాలి అని ఉంటుందా ఉండదు కర్తవ్యం అనేది ఎప్పుడు ఉంటుందంటే వాడు తనపై ఒక అధ్యా రూపాన్ని చేసుకున్నప్పుడే ఉంటుంది నిరుపాధికమైన పరబ్రహ్మ ఎందు ఉండదు ఉపాధి వేసుకోవాలి మీరు ఉపాధి ఈ జగత్తులో ఈ సంసారంలో మీరు అధికమైన స్థానానికి వెళ్ళి కొలది మీ నెత్తి మీద బరువు పెరిగిపోతుంది అది ఉపాధి అది మహాభారం కన్నా తయారు అంచేతనే ఇప్పుడు సపోజ్ ఒకడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే నెగ్గాడు అను కొన్ని ఓడిపోయినవాడు హాయిగా విశ్రాంతిగా ఎట్లో కూర్చొని జపం చేసుకో ఈ నెగ్గిన వాడు పిచ్చెత్తినట్టుగా తిరుగుతూ ఉంటారు దానికి భారం ఎక్కువగా ఉంది అంచేత ఉడికే ఉపాధులు అలా ఇప్పుడు ఒక ఆయన ఉపన్యాసం చెప్పడానికి వచ్చారు వీళ్ళు ఏమని పరిచయం చేశారంటే ఈయనకి విద్యావాచస్పతి సో అంశో ఉపన్యాసం చెప్తారు అని పరిచయం చేశారు విద్యావాచస్పతి అంటే విద్యలో ఇతను బృహస్పతితో సమానము అని చెప్పి ఆ బిరుదు ఆయనకు ఉన్నది ఆయన ఇప్పుడు ఉపన్యాసం చెప్తారు అని పరిచయం చేశారు అది విన్న వెంటనే ఆయన గుండెల్లో రాయిబడ్డట్టు అవుతుంది బిరుదని తీసుకున్నప్పుడు అలా అనిపించదు ఇప్పుడు అలా అనిపిస్తుంది ఇప్పుడు ఫండ్రైజర్కి ఒక గెస్ట్ని పిలిచారు ఫండ్రైజర్ డెన్నర్కి ఇప్పుడు మన ఫండ్రైజర్ డెన్నర్కి మన గ్రామ మన నగరంలోనే కోటీశ్వరులైనటువంటి వీరిని అధ్యక్షులుగా పెడుతున్నాము అని వాళ్ళని అధ్యక్షులుగా పెట్టారనుకుంటా వెంటనే ఆయన గుండెల్లో రాయిపోతుంది కాబట్టి ఈ లోకల్లో పొజిషన్స్ ఇవి ఉన్నాయి చూసారా ఈ లోకంలో అనాముకుడంత పుణ్యాత్ముడు వాడేదానికి బాగుంది నిజేతనే జడవల్ లోకమాచరే ఇంతకుముందు మనం చదివాళ్ళం గౌడపాదకా లోక దృష్టిలో జడుగా ఉండిపోవాలి జ్ఞాని తన జ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవాలి ఎదుటివాడు జిజ్ఞాసు కాడు అన్నప్పుడు వీడి జ్ఞానాన్ని బయట అవసరం లేదు ఎదుటివాడి జిజ్ఞాసు అయినప్పుడే ఒక ప్రేమతోటి దాన్ని బయటపెట్టడం తప్ప ఎదుటివాడి జిజ్ఞాసులు కానప్పుడు అమాయకుళ్ళగా మూర్ఖుళ్లాగా ఉండిపోవాలి సో దట్ వాళ్ళు ఏం చేస్తారు వదిలిపెట్టేస్తారు వీళ్ళు దేనికి అలా ఉండిపోవాలి మహాత్ములు ఉండేవారు ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఓ పెసరంతా తెలుసుకోవడం అది అది కూడా పెసరంతా కూడా నేను అంత గమ్మును తల పంకించడానికి మనసొప్పదు ఎందుకంటే సంస్కృతం రాదు సంస్కృతం రాదనేప్పటికీ అక్కడికి వాడికి గాలి తీసినట్టు అయిపోయాడు అక్కడ ఇంకా వాడేం పాఠం చెప్తాడండి సంస్కృతం రాబోతాను సంస్కృత పుస్తకాలు కదా పాఠం చెప్పేది ఇప్పుడు షేక్స్పియర్ పాఠం చెప్తారో ఆయనకి ఇంగ్లీష్ ఏం పెద్ద ఏం చెప్తాడు పాఠం అంటే ఏవో ట్రాన్స్లేషన్స్ ఇవే చూసి చెప్తాడు అంటే తెలుగు అనువాదాలు చూసి షేక్స్పియర్ పాఠం చెప్తాడు అది ఎలా పాఠం అంత అలాగే భగవద్గీత సంస్కృతం రాకుండా చెప్పేస్తాడు ఏం చెప్తాడు ఏదో చెప్తాడు అంటే వినివాడి స్థాయికి అది సరిపడితే దానికి చేస్తాం వాడికి అది సరిపడి అంచేటనే సమాజంలో దార్శనిక దృష్టి పోయింది దాని స్థానంలో పురాణ దృష్టి వచ్చింది పురాణంలో కూడా మంచి దార్శనిక రహస్యాలు దాగి ఉంటాయి అవేమీ లేవు ఉద్యోగ కథలు అంత నరసింహస్వామి అంటే ఓ స్తంభము అది రెండు ముక్కలు అయిపోవడము అక్కడ ఏమో ఒక ఒక లేబరం దాని నుంచి రక్తం ఇగో ఇది రక్షణ ఒక ఆయన విగ్రహం చేశాడు ఆ రక్తాన్ని కూడా పెద్ద రక్తపు మడిగ మడిగలాగా పెట్టాడు అక్కడ రక్తపు పెద్దది అది కూడా విగ్రహంలో భాగంగా పెట్టాడు దానికి రెడ్ రంగు వేశాడు ఈ గుండెని చీల్ అక్కడ మాంసము అంతా వంగినట్టు వేశాడు ఈ నృసింహస్వామి చాలా భయంకరాకారంగా వేశాడు ఓ స్తంభం నుండి మొక్కలైందని వేసి ఇంత వివిడ్ డీటెయిల్స్ పెడతాడు దట్ ఈస్ లక్ష్మి నరసింహస్వామి అన్నట్టుగా చూపిస్తాడు మీరు భాగవతం చూస్తే దాంట్లో ఇలాగే ఉంటుంది కానీ దీని చుట్టూ బోడంతో తత్వం కూడా అల్లుకుని ఉంటుంది ఆ తత్వం గురించి వీడు ఏమీ పట్టించుకో ఆఖరికి ఏమిటి ఇలా ఉన్నాడు ఈ గాడ్స్ హిందువులు వర్షం చేసే గాడ్స్ ఇలా తయారయ్యారు ఏమిటని ఎద్రవాడికి కూడా చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరండి వాడు అంటే అలా కూరలతోటి అలా రక్తంతో ఓడిపోతాయి ఎవరంటే ఈ వర్షం మా మా గాడ్ అంటే ఎలా ఉంటుంది అది అంత వివిడ్గా అక్కర్లా అంటే నామరూపేమో అలాగే నాకు అనిపించి చెప్పాను ఐ డోంట్ నో సమ్ టైమ్స్ ఐ గెట్ ఏ డౌట్ సో కాబట్టి పురాణ దృష్టి దాంట్లో ఉండే తత్వాన్ని కూడా మరిచిపోవడం నేను ఒకసారి మాటవర్శకన్నా భాగవతం పురాణం రామాయణము భారతం ఇతిహాసం అని అన్నా అంటే ఇంగ్లీష్లో చెప్పుకున్నారు రామాయణం భారతం ఎపిక్స్ భాగవతం మైథాలజీ అన్నాను అనేప్పటికీ అదిగో మైథాలజీ అంటావా మరి ఇంకేమనుకుంటావు నువ్వో ఏమన్నా మైథాలజీ అంటే మరి అది హిస్టారిక్ కాదా హిస్టారిక్ కాదని నేను అనుకుంటున్నాను పెద్ద కాంట్రవర్సీ భాగవతం కూడా హిస్టారిక్ అని ఆలోచన ఉంటుంది ఇట్ ఈస్ మైథాలజికల్ భగవద్ కూడా హిస్టారికల్ హౌ భాగవతం హిస్టారిక్ ఐఆర్ నాట్ ష్యూర్ అది ఎందుకు భాగవతం మై పురాణం అంటే మరి మైథలాజికల్ అంటారు భాగవతం హిస్టారికల్ అవుతుంది శివపురాణం హిస్టారిక్ భాగవతం హిస్టారిక్ అంటే అది దానివల్ల లేనిపోతే సమస్యలు వస్తాయి ఏమో అలా అనిపించింది నాకు ఓన్లండి ఎనీవే డైగ్రేషన్ యథాన్యషాం ఆత్మస్వరూపం వ్యతిరేకణ సమాధానాద్యుపచార నిత్యశుద్ధ బుద్ధముక్తస్వభావత్వా బ్రహ్మణ అవంటే జ్ఞానికి బ్రహ్మాన్న జ్ఞానన్న ఒకటే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మైపోతారు బ్రహ్మవి బ్రహ్మ ఇవ భావతి బ్రహ్మ ఎట్టిది పరబ్రహ్మ ఎట్టిది నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావము గలది స్వభావము అంటే స్వరూపం స్వరూపము నిత్యశుద్ధము అంటే సర్వదా శుద్ధము అంటే ఒకప్పుడు కల్మషం వచ్చిన తర్వాత పోవడం ఏమీ లేదు నిత్య బుద్ధము అంటే సర్వదా జ్ఞానస్వరూపమే అంటే ఒకప్పుడు జ్ఞానం వచ్చి ఇంకొప్పుడు పోవడం ఏమీ లేదు నిత్యముక్తము సర్వదా పూర్ణ స్వతంత్రమే తప్ప పరతంత్రత ఏమీ లేదు మోక్షము నిత్యము కొత్తగా వచ్చి మోక్షమేమి లేదు బంధమోక్షాలు కూడా కల్పితము రే నిత్యముక్తము అది పరమాత్మ పరబ్రహ్మ ఇప్పుడు ఆ పరబ్రహ్మని తెలుసుకుని కూర్చున్నాడు వీడు వీడికిప్పుడు సమాధానము ధ్యానము చేయుట ఈ మంత్రాన్ని ధ్యానం చేయటం ఈ ఈ ప్రాణాయామాన్ని చేయటం ఈ ఆసనం వేయటం ఇలాంటివి ఉంటాయా ఇలాంటి కర్తవ్యాలు ఉంటాయా ఉండవు మరి అవి ఎవరికి ఉంటాయి ఇతరులకు ఉంటాయి ఇతరులకు ఉంటాయి మరి ఈయన విషయంలో ఏమవుతుంది ఆత్మస్వరూపంలో ఉండడం మినహాయించి ఈ సమాధానము చేయుట ధ్యానము చేయుట మంత్రజపము చేయుట పూజ చేయుట ఇటువంటి కర్తవ్యాలు ఏమీ ఉండవు ఎందువల్ల ఎందుకంటే ఈ కర్తవ్యముల ద్వారా ఏ స్థితిని చేరుకోవాలో ఆ స్థితిని ఆల్రెడీ చేరేసుకున్నాడు కాబట్టి కాబట్టి ఇతరులకు ఉంట ఇటువంటి ఇతని జ్ఞానికుండవు నేను నృసింహస్వామి గురించి చెప్పాను కదా స్వామి రామతీర్థ ఇలాగే దాన్ని ప్రవ ఇలాగే దాన్ని నిరూపించాలి ఆయన ఏమన్నారంటే నృసింహస్వామి అన్నది ఇట్స్ ఎ సింబాలిక్ అన్నారు ఇట్స్ ఎ సింబాలిక్ ఎలాగా నృసింహ మనిషిని సింహంతో పోలుస్తారు సింహో మానవ మనిషిని సింహంతో పోల్చటం అన్నది మన సాహిత్యం అంతటా ఉంది మానవుడితను సింహం లాంటి వాడు ఏం చేశాడు హిరణ్యకషకుడు భోగాలకి ప్రసిద్ధి ఆ హిరణ్యాక్షుడు సంపాదించిన ధనంతో వీడు భోగాలు అనుభవిస్తాడు హిరణ్యకషకుడు భోగప్రధానము హిరణ్యాక్షుడు సంగ్రహప్రధానం ఆ హిరణ్యకషకుడు అనే సంహరించినాడు అంటే భోగవాసనలన్నిటినీ కూడా సంహరించినటువంటి మొనగాడు వాడు నృసింహుడు ఇది దాంట్లో ఉండే సింబాలిజం అని రామతీర్థ గారిని రాశారు మీరు చూసుకోండి కావాలండి రాముడు సింబాలిక్ కాదు రాముడు హిస్టారిక్ దిస్ ఈజ్ సింబాలిక్ అని అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కొంత మెల్లో డౌన్ అవుతుందని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము సో కాబట్టి ఆత్మస్వరూపానికి వ్యతిరేకంగా సమాధానము ఇప్పుడు సమాధానము మనస్సును ఫోకస్ చేయటం ఎవరికి కావాలి మనస్సు యొక్క చలనాన్ని బట్టి సంసారంలో వీడు చెలుస్తూ ఉంటాడు సంస్థ బహిర్ముఖుడై ఉంటాడు వాడికి ఆ ఐడెంటిఫికేషన్ బ్రేక్ చేయటం కోసం మనస్సు యొక్క చలనాన్ని తగ్గించి మనస్సును ఏకాగ్రం చేయాలి జ్ఞానికి అదేమక్కర్లా ఎందుకంటే జ్ఞాని మనస్సుని అది దాన్ని మిథ్యగా దర్శిస్తాడు మనస్సు చేత తెలియబడే సర్వము నామరూపాత్మకమైన జగత్తంతా కూడా మిథ్యని స్పష్టంగా దర్శిస్తూ ఉంటాడు కాబట్టి జ్ఞానికి సమాధానము ఇత్యాది కర్తవ్యములేని ఉండవు సాధకులకు ఆ కర్తవ్యం కథంచనా నిపీ కర్తవ్యసంభవ అవిద్యా నాశే విద్యర్థ చూడండి జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా కర్మలు చేయాలా అక్కర్లేదా అని ఒక పక్షం ఉంది కర్మనిష్టగల వాళ్ళు ఏమంటారు కర్మనిష్ట జ్ఞానం వచ్చినా సరే కర్మలు చేయాల్సిందే అంటారు కర్మనిష్ట గల వాళ్ళు అలాగే అంటారు కదా ఇప్పుడు ఒక హాల్లో నలుగురు ఉన్నారు వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు అక్కడికి వెళ్ళి కూర్చీ వేసుకుంటాను అని మీరు అన్నారు అనుకోండి అప్పుడు వాళ్ళు ఏమంటారు ఇక్కడ కూర్చీ వెసుకూర్చడానికి వీర్లేదు ఇక్కడ ఉంటే పని చేయాలి లేకపోతే ఈ కుర్చీ తీసుకెళ్ళి అక్కడ ఎక్కడైనా వేసి కూర్చోబో అని అంటారు వాళ్ళతో కలిసి నేను కూర్చుంటానంటే ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు కర్మనిష్టలో ఉంటారు కనుక వాళ్ళ కనుపడితో ఉంటాడు వీళ్ళు కుర్చీ వేసి కూర్చుని వీళ్ళు చూసినప్పుడల్లా వాళ్ళ ఒళ్ళు మండుకొస్తుంది ఎక్కడ కూర్చోని అవకపోతాను సో కర్మనిష్ఠుల దగ్గరికి వెళ్ళి జ్ఞానికి కర్తవ్యము లేదు అంటే జ్ఞాని పూజ అని చెప్పారు అనుకోండి మీరు అంటే వాళ్ళు ఏమంటారు పూజ చేయగలేదు ఇలాంటి మాటలు చెప్తాయట వెళ్ళవాలంటారు పైగా నువ్వేమో నాస్తికులావా ఏమైనా కూడా అడుగుతావు కాబట్టి కర్మనిష్ఠుడికి వాడు చెప్పే అభిప్రాయం అలాగే ఉంటుంది వాళ్ళు అలాగే చెప్పారు జ్ఞానకర్మ సముచ్చేయవాదులు కర్మవాదులు వాళ్ళు ఏమన్నారంటే కర్తవ్యం అనేది లేకపోవడం ఏమిటి అని ఒక పెద్ద పూర్వపక్షం ఉంది అది మనసులో పెట్టిన శంకరులు అంటున్నారు శంకరులు దార్శనికులు దర్శనాల మీద పాఠం శంకరులు శంకరుల అంచేతనే శంకరులు పురాణాల మీద వ్యా ఏం వ్యాఖ్యానము వ్యవస్థ చేయలేదు ఆయన ఎందుకంటే ఆయన కాలంలో దార్శనిక కాలం అది దర్శనాలకు సంబంధించిన కాలం అంచేత తార్కికులని కర్మమీమాంసకులని వాళ్ళని రిఫ్యూక్ చేశారు తప్పిస్తే ఈ కథలు తీసుకుని ఈ కథలో ఇది ఆయన ఏం చెప్పలేదు అది దార్శనికుడు ఆయన కాలంలో దర్శనాల కాలం ఆ తర్వాతి కాలంలో దర్శనాలు లేకుండా అయిపోయాయి ఈనాటికి దర్శనాలు వెనక్కిపోయాయి దర్శనాలు వెనక్కిపోయి పురాణాలు మిగిలేయి ఇప్పుడు మాండవిక్యోపనిషత్తు శంకర భాష్యంతో ఎవడైనా చదువుతున్నారో అసలు మీకు తెలిసి మాండవిక్యోపనిషత్తు వద్దులనుకునేది హయ్యెస్ట్ కఠోపనిషత్తు ఎవడైనా చదువుతున్నారా శంకర భాష్యంతో ఎంతసేపు ఈ పురాణం చదువుదాం ఆ పురాణం ఈ పారాయణం చేద్దాం ఆ చేద్దాం అనే తప్ప లేకపోతే ఈ మధ్య ఇంకొక గోల్ వచ్చింది అదేదో హిస్టరీ బుక్కు లాగా ఉంటుందో అది చదివేస్తే మీ కోరికలు అన్నీ తీరు సం చరిత్ర బుక్ అది చదివేయడం అది చదివేస్తే మీ కోరికలు అన్నీ తీరు వాట్ వాట్ ఈస్ దాట్ సో అటువంటి స్థితి నిర్మాణమైనది కాబట్టి ఈ పూర్వపక్షము దార్శనిక పూర్వపక్షం మీద సమాధానం ఈ జ్ఞానికి అజ్ఞానము నశించినది గనుక ఇక కర్తవ్యం అనేది ఏది ఉండదు నోపచారథంచకూర్త ఓం ఓం